కీర్తన నలభై నాలుగు ఇతర దేవతలకి దిగలదా ప్రతివేరీ నీ ప్రభావమునకు రతిరాజ జనక రవిచంద్ర అతిశయ శ్రీవత్సాంకుడవు పతగేంద్ర గమన పద్మా సతీపతి మతి నినుదలచిన మనోహరము ఘనకిరీటర కనకాంబర పవన క్షీరాంబుది వాసుడవు వనజ చక్రధర వసుధావల్లభ నిను బేరు కొనిన నిర్మలము దేవపి త్రి విక్రమ హరి జీవాంతరాత్మక చిన్మయుడాకటేశ్వర శ్రీకరగుణ నిధి నీవారనుటే నిజ సుఖము